ఇతడే బ్రహ్మస్వరూపమి పరతత్వము ఇతడే ఇటని తలచుడి హరి తలచుడీ హరివెంకటాద్రిండునని పురాణములు చెప్పు పరమేష్ఠికి విశ్వరూపము చూపినందుకు సరుసనే జనులకు స్వప్నములో మాటలాడి పరుషలకు వరాలు పైపైనిచ్చిని మునులు పూజించిరటమున్నే ఈ మూర్తిని సనకాది యోగీంద్రులిచ్చటనే వెదకిరట యనలేని మహిమలు ఎప్పుడును కలవట ఘన దివ్య జ్ఞానసిద్ధి కలవాడట అలమేల్మంగ ఉరమందు కాపురమున్నది ఇల శ్రీవెంకటేశుడితడై ఉన్నాడు తలపనితని పేరే ధరించిరి లోకులెల్లా తెలుసుకుంటే తానే దృష్టదేవుడు